కర్మలు విడిచిపెట్టేయమని అర్థం కాని వాచిక కాయికర్మల్ని విడిచిపెట్టమని అర్థం కాదు కాబట్టి కాయిక కర్మలు ఉన్నాయి వాటికి నేనే కర్తని వాచిక కర్మలు ఉన్నాయి వాటికి నేనే కర్తని కర్మని విడిచిపెట్టమంటారు లేదు ఎక్కడా కూడా కర్తృత్వాన్ని విడిచిపెట్టుకుంటున్నారు మీరు గమనించారు కదా అది వీడు కర్తృత్వం కూడా విడిచిపెట్టడం వీడికి ఇష్టం ఉండదు కర్తృత్వం విడిచిపెట్టేశారు అనుకోండి భోక్తృత్వం ఏమవుతుంది అది భోక్తృత్వం లేకపోతే ఇంకెందుకండి కర్మ చేయడం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 సో ఇప్పుడు వీడు మాట్లాడుతున్నవాడు భాట్టుడు మనసా సన్యస్య అంటే అది మానసిక కర్మల మాట అండి మానసిక కర్మలు కావాల్సే వదిలిపెట్టేసేయండి అంతేగాని కాయిక వాచిక మాత్రం ఉంటాయి వాటికి సన్యాసం ఉండదు ఇది చేనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నో నువ్వు చెప్పింది సరికాదు ఎందువల్ల సర్వకర్మా నీతి విశేషితత్వాత్ కాదు సర్వానో విశేషణం వేశారు అన్ని కర్మలను సర్వకర్మాణి మనసా సన్యస్య అస్తే మనసా ఉంది కాబట్టి మానసిక కర్మలు కావు మనస్సుతో విడిచిపెట్టమన్నారు మనస్సుతో చేసే కర్మల్ని విడిచిపెట్టమర్లేదు మనస్సుతో విడిచిపెట్టమన్నారు మరి వేటిని అన్ని కర్మల్ని విడిచిపెట్టమన్నారు సర్వకర్మాని అన్ని కర్మల్ని అంటూ ఉంటే నువ్వు మానసిక కర్మలు అంటావేమిటి కాబట్టి సర్వకర్మాణి అనే విశేషణం ఉంది కనుక కేవలం మానస కర్మలకే కర్తృత్వ పరిత్యాగము అనే మాట పోసదు సరేనండి అది సిద్ధాంతం ధర్మీ మళ్ళీ పూర్వపక్షం మానసానామేవా సర్వకర్మణితి చే అదే మనసు అన్ని కర్మలు అంటే మానసిక కర్మలన్నీ అని అర్థం అంతే కాయిక వాచిక మానసిక అన్నీ కలిపని కాదు సర్వకర్మణం అంటే మానసిక కర్మలు అన్నీ అర్థం అంటే మా కాయిక వాచిక మిగులుంటాయి వాటి కర్తృత్వాన్ని విడిచిపెట్టే అంటే విడిచిపెట్టాల్సింది కర్తృత్వం మీరు అది మర్చిపోకండి కర్మ కాదు విడిచిపెట్టాల్సింది కర్తృత్వం అర్థమైందండి దానం మానేమని కాదు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 కాబట్టి దానం మన చేతులకు ఉండగా ఎదర చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి ఏది పట్టు కూర్చోకూడదు దానం చేయాలి చేసేవాడను నేను అనే కర్తృత్వాన్ని విడిచిపెట్టేసే కర్తృత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎలా విడిచిపెడతారు జీవులోంచి తీసిబెట్టి పారేస్తారా కాదు నేను కర్తననుకోవడం మానేస్తారు దాని పేరే మనసాహ సన్యస్ అది దాని స్పిరిట్ ఆ స్పిరిట్ ని వీడు చెలగొడుతున్నాడు మీమాంసకు ఎందుకని వీడు కర్తృత్వాన్ని విడిచిపెట్టడానికి ఎర్రడో ఒప్పుకోడు ఎందుకంటే మీమాంసకుడికి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాటాది యోడ్డా బిజినెస్ మ్యాన్ అంటాడు నువ్వు బిజినెస్ మ్యాన్ ఇవి కాదు నీవు ఆత్మస్వరూపుడివి ఆత్మస్వరూపం మీద బిజినెస్ మ్యాన్ అనేది అధ్యారూపము అని చెప్పాడు అనుకోండి వాడు వాడు ఒప్పుకుంటాడా దానికి ఎర్నడో బిజినెస్ మ్యాన్స్ అసోసియేషన్ లో మెంబర్గా జాయిన్ అవ్వమంటే అవుతాడు కానీ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 అసలు ముందు మానస వాచిక కాయిక అనే విభాగం సరికాదు ఏదో ఒక పద్ధతిలో చేసిన మాట నిజమే అలాగ వాటిని వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా వేడ తీసేసి మానసికాలన్నీ అవతల పారేసేయి వాచికాలు కాయికాల టెపెట్టుకో వాటి కర్తృత్వాన్ని భద్రం చేసుకో మానసికాల కర్తృత్వాన్ని త్రోసిపో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 కాబట్టి కాయిక కర్మలు వాచిక కర్మలు ఉన్నాయి అంటే మనస్సు మానసిక కర్మని బట్టి వచ్చేయి కాబట్టి నీవు మానసిక కర్మను అవతల పారేసి కాయిక వాచికబెట్టుకుంటానంటే అలా కుదరదు యు సెపరేట్ దమ్ లైక్ దాట్ కాబట్టి సర్వకర్మాణి అంటే కాయిక వాచిక మానసిక సర్వకర్మల యొందలి కర్తృత్వ భావాన్ని తిరస్కరించమనియే శాస్త్రము శాస్త్రీయాణం వాక్కాయ కర్మ కారణాన్ని మానసాని వర్జయ్వా అన్యాన్ని సర్వకర్మాణి మనసా సన్యసేత్ ఇది నా మళ్ళీ ఇంకో అంటే వాడు అంటే ఫోన్ మీరు చెప్పింది కరెక్టే మనం ఇలా దీన్ని సర్దుబాటు చేసుకున్నాం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 వాటిని అలా పట్టుకోవాలి లౌకికములైన వాచిక మానస కాయిక కర్మలనే విడిచిపెట్టేయాలి అలా అర్థం చెప్పుకుందాం ఆ సర్వశబ్దానికి అర్థం ఏమిటంటే కర్మలన్నింటినీ విడిచిపెట్టాలి అంటే కర్తృత్వ భావనని విడిచిపెట్టాలి అదే అర్థం ఉంటే అసమానం కర్తృత్వం కర్తృత్వం అనడం కష్టం కనుక కర్మ సన్యాసం ఉంటాము సో మానస వాచిక కాయిక కర్మలన్నిటి ఎడలా ఉండే కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టాలి సందేహం లేదు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 అక్కడ దెబ్బలాడుకుంటాం ఇక్కడ కలిసి పోటీ చేస్తామని అలాగే వీళ్ళు రాజకీయ పక్షాలు కలుస్తూ విడిపోతూ ఉంటారు అలాగే కర్మసన్యాస సర్వకర్మ సన్యాసం అంటే ఆ సర్వ అంటే ఇంకా అన్నీ కాదండి లౌకికాలని కర్మ సన్యాసం చేద్దాము శాస్త్రీయ కర్మలు అనగా వేద విహితమైన కర్మల ఏడల కర్మలనే అచ్చేపెట్టుకుందాము అంటే వాటి ఎందుండే కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టకూడదు అలా కర్తగానే ఉండాలి అని పూర్వపక్షం ఇది నా ఇది ఒప్పుకో విశేషణ ఎందుకంటే ఆ శ్లోకం మొత్తం ఏమిటంటే సర్వర్మాణ మనసా సన్యస్యాస్ వశీ నవద్వరే పురే దేహీ నైవన్న కారయన్ సకలూ సకల కర్మల ఎందు ఉండే కర్తృత్వాన్ని ఇంకా మానస వాచిక కాయిక అన్ని కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి వీళ్ళు సుఖంగా ఈ నవద్వారపురంలో ఇది నవద్వారపురం అర్థం సిటీ ఆఫ్ నైన్ గేట్స్ మీరు కఠోపనిషత్తులో చూశారు ఏకాదశపురంపురం ఏకాదశ ద్వారం సో అజశ్యావక్ర చేత సహా అని ఏకాదశ ద్వారాలు అన్నారు అక్కడ పదకొండు గేట్స్ ఒట్లు లెక్క ఉంది తొమ్మిది గేట్స్ ఉన్నటువంటి ఈ పురంలో వీడు కర్తృత్వ భోక్తృత్వాలు ఏం లేకుండా అలా సాక్షిగా ఉంటాడు సుఖంగా ఉంటాడు నైవ కుర్వన్ నారయన్ కర్మలను వీడు చేయడు కర్మలను చేయించడు అంటే కర్తృత్వము కారయతృత్వము కారయతృత్వానికే హేతు కర్తృత్వం అని పేరు ఈ రెండూ కూడా లేకుండా వీడు హాయిగా సాక్షి ఉంటాడు కర్మల దారిని కర్మలు నడుస్తూ ఉంటాయి చలన ఉంటుంది వీడియందు కర్తృత్వం ఉండదు ఇప్పుడు ఊరేగింపు అవుతూ ఉంటుంది పెళ్లి ఊరేగింపు అనుకోండి మీరు వెళ్ళి దాంట్లో చేరిచే డ్యాన్స్లో అవి చేస్తారు బాల్కని మీద నిలబడి చూశారనుకోండి సాక్షిగా ఉంటారు అంటే ఈ లోపల శవయాత్ర అవుతుంది మీరు వెళ్ళి దాంట్లో చేరిచే దుఃఖించాల్సి అందరితో పాటుగా నవ్వడానికి వీలుండదు బాల్కని మీద ఉన్నారనుకోండి యు ఆర్ నాట్ కన్సర్న్ సాక్షిగా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 ఆ క్రియను నేను చేసి ఆ ఫలాన్ని మీరు సంపాదిస్తాను అని మీరు అంటారు దీన్ని విల్ అని సో వీడి యొక్క విల్ వీడి విల్ అంటే కర్తృత్వం వీడి కర్తృత్వం అక్కడ ప్రవేశిస్తుంది మీకు ఫలాకాంక్ష లేదనుకోండి అసలు విల్ రానే రాదు పిక్చర్లోకి యాక్షన్ విల్ బి దే ఫలాంక్ష లేకపోతే విల్ ఉండదు స్పాంటేనియస్ యాక్షన్ విల్ బేస్డ్ యాక్షన్ కానీ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 వాడు ఇలాగ అర్జు చేస్తూనే ఉంటాడంత ఏదో ఇటు తిప్పి అటు తిప్పి నేను కర్తనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు భోక్తనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు తప్పిస్తే మౌలికంగా నా స్వరూపమేమి నా స్వరూపంలో కర్తృత్వం ఉందా అనే ప్రశ్న కూడా వాడు వేసుకోడు అసలు అలాంటి టాపిక్ ఒకటి అటువంటి వికల్పం అంటే పాసిబిలిటీ ఉందనే సంగతి కూడా లోకంలో జనులకు తెలియదు జనులకు తెలియకపోవడం ఏమిటి తెలియదు అలా పెద్ద సమస్య కాబట్టి సో ఇలా నడుస్తూ ఉంటుంది కనుక సో లౌకిక కర్మలు వైదిక కర్మలు విభాగం చేసి వైదిక కర్మల కర్తృత్వం అంటే పెట్టుకుని లౌకిక కర్మల కర్తృత్వాన్ని మేము విడిచిపెట్టేస్తాము అని వీడు అన్నాడే అది అంగీకారం కాదు ఎందుకంటే సర్వకర్మాని అని ఉంది నైవ కుర్వన్న కారయన్ కూడా ఉంది దీని చూస్తే అక్కడ వాతావరణం ఎలా కనపడుతుంది ఆ పదములు ఎలా ఉన్నాయి సకల కర్మల విషయంలో కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి అని ఉంది కానీ కొన్ని కర్మల కర్తృత్వాన్ని అర్చపెట్టుకుని మరికొన్ని కర్మల కర్తృత్వాన్ని త్రసిపుచ్చాలనే రకంగా ఆ వాక్యం లేదు తరువాత సర్వకర్మ సన్యాసం భగవత ఉ నజీవతహ ఇది చేన్ని ఉరికే బుద్ధి పరికల్పితాలు కావు ఇవన్నీ సమాజంలో ఉన్నాయి ఆపత్ సన్యాసం అని వైదికులు కూడా అంటే కర్మకాండలో బాగా మునిగి తేలేవాళ్ళు కూడా ఓ సన్యాసాన్ని వాళ్ళలో కూడా నేను ఎరుగుతున్నటువంటి వాళ్ళని వాళ్ళు బతుకున్నంత కాలం కర్మలను చేసుకుంటూ కర్తృత్వ భావంతో బతుకుతారు ఆ కర్మాసక్తితోటే బతుకుతారు చచ్చిపోయే ముందు సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే సన్యాసం తీసుకుంటే పెద్ద న్యూషన్స్ తప్పిపోతుంది ఏమిటంటే వీడు చచ్చిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి బోల్డ్ బోల్డ్ కార్యక్రమం అండి కొంత కార్యక్రమం అంటే ఈ పితృకర్మ అనే అది బతుకున్న వాళ్ళని కూడా చంపేసి బలమైన కార్యక్రమం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 దేవుడు దెయ్యం గోళ ఉండదు తద్దినం మాసికమే ఉంటుంది ఆ గోళే ఉంటుంది మీకు సంభాషణ చెప్పంటారా ఏ అక్కా బాగున్నావా నా అన్న చూశాను నిన్ను మళ్ళీ ఇప్పుడు అమ్మ తద్ది నానికి అని ఇలాగే ఉంటుంది తెప్పించి ఆ తద్దిరాలి కలుసుకున్నా ఈ తద్దిరాలి కలుసుకుంటాం ఇదే ఒక యంగ్ స్టూడెంట్ ఒకడు నా దగ్గరకు వచ్చాడు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 అర మీ తాతకి షాన్మాసికం మాసికాలను నువ్వే పెడుతున్నావా అని అడిగాను నేను ఎందుకు పెడతానండి మా నాన్నగారు పెడతాను మరి నువ్వు కాలేజీ ఎందుకు మానేసేవరా అంటే మరి ఇంట్లో తద్దిన ఉంటే కాలేజీ మానేయక్కర్లేదని అడిగాను నువ్వు చదువుకి పనికి రావు అనర్హుడవు ఇప్పు ఒకరికొని చెప్పాను ఇంట్లో తద్దిన ఉందని కాలేజీ మానేస్తే వాడింకేం వరకు వస్తానండి చదువుకి కాలేజీలో లెక్కల క్లాసు మిస్ అయితే నిన్న క్లాసుకి రేపటి క్లాసుకి కనెక్షన్ ఏమవుతున్నాయి వీడికి అన్ని క్లాసులు అటెండ్ అయితేనే లెక్కలు సరిగా రావు సో ఈ విధంగా మొత్తం దృష్టి కోణం అంతా కూడా ఆ పితృ కర్మల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించండి మీరు పుష్కరాలు చూశారు కదా పుష్కరాల్లో మెయిన్ ఐటెం ఏమిటండి తర్పణం తద్దినం ఎద్దినం తద్దినం తద్దినం దుర్దినం అదే ఒక శ్లోకం ఒకటి ఉంది ఏ రోజులు తద్దినం లేదు రోజు చెడ్డ రోజు ఎద్దినం తద్దినం నాస్తి తద్దినం దుర్ధనం వరే సో ఈ విధంగా పితురు కాశీ వెళ్లారనుకోండి కాశీ అనగానే మీకు మొట్టమొదటి ఏమిటి గుర్తుకొస్తుంది గయ ఇంకే ఇంకే మీరు హృషికేశు హృషికేశు వెళ్తున్నానంటే మరి అక్కడ తర్పణాలు తద్ది అది ఇదే ధోరణి దేవుడు దయ్యం ఏమొద్దు శరణాగతి తర్వాత ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము భక్తి దాని మోక్షము భక్తిలో నాలుగు రకాలు ఈ టాపిక్కే వద్దు ఎంతసేపు తద్దినం తర్పణం అంతే ఆ సంస్కారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు సర్వకర్మ సన్యాసం మాట మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా కాదయా శాస్త్రంలో చెప్పారా అంటే ఏ శాస్త్రంలో చెప్పారు శాస్త్రంలో చెప్పిన దాన్ని కాదనడానికి మనసు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 మరి శ్రీకృష్ణుడే చెప్పాడండీ భగవాన్ నాయన ఆయన చెప్పాడు సర్వధర్మ సన్యాసం అంటే ఆ ఆయన చెప్పాడా సరైతే మరి దాని గురించి ఆలోచించాల్సిందన్నమాట ఆయన ఏదో బుద్ధుడు చెప్పాడంటే కొట్టిపారేస్తాం శ్రీకృష్ణుడు చెప్పాడంటే ఎలా కొట్టిపారేయడం అంటే దాని గురించి మరి ఆలోచించాల్సిందే మరి ఏం చేద్దాం ఆహా మాకు ఆలోచన ఏమిటి ఆలోచన అంటే మరిషకహ మృతస్య అనలేడు కదండి చచ్చిపోయిన వాడు సర్వధర్మ సన్యావేదిస్తాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి చేత సర్వకర్మ సన్యాసం జయించేయండి అంటే ఏమిటి చేయడం ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఓ మహాత్ముని పిలుస్తారు ఓ సన్యాసిని పిలుస్తారు ఆ సన్యాసి దగ్గరికి వెళ్లి ఆ సన్యాసి ఈయన దగ్గరికి వెళ్ళి రెండు ఉద్ధరం నీళ్లు నోట్లో పోసి ఏవో ప్రవర ఏవో ప్రవర ఏవో ఉంటాయి సన్యాస దీక్షకి ఏదో సందర్భం ఉంటుంది ఇప్పుడు ఇంకా దీక్షంతా ఈయన ఏం చేస్తాడు ఈయన స్నానం చేయలేడు కదా మంచం మీద ఉన్నవాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు సో అప్పుడు ఏం చేస్తారంటే నోట్లో నీళ్లు పోసి నేను ఈ సర్వాన్ని పరిత్యాగం చేసుకున్నాను అని ఆయన చేత అనిపిస్తారు ఏదో కింద మీద పడి ఆయన మాట్లాడే స్థితిలో లేడనుకోండి ఇగో ఈయనే అనేసి ఆయన తరఫున తరకాయ ఊపండి అని అంటారు అంటే ఆయన తరకాయ ఊపుతాడు ఊపితే ఇదిగో సన్యాసి అయినాడు అని ఆయన నెచ్చ మీద ఒక ఆషాయం వేస్తారు ఇప్పుడు ఈయన సన్యాసి ఇంకా ఏ కర్మలు చేయనక్కర్లేదు సర్వకర్మ సన్యాసం అయిపోయింది అటువంటి వాడికి సర్వకర్మ సన్యాసంగానే హాయిగా బతికేవాడికి కాదు ఇది పూర్వపక్షం చూడండి మీమాంసకుల యొక్క ఆ కర్మ వాసన ఎంత బలంగా ఉంటుందో నా ఒప్పుకోం ఎందుకంటే శ్లోకం చూడండి శ్లోకంలో ఏముంది సన్యాసం చేసిన తర్వాత చచ్చిపోతంగా ఉంది అలా లేదు నవద్వారే పురేదేహే సుఖం వశి ఈ దేహంలో సుఖంగా ఉంటాడు అని ఉంది సర్వకర్మ సన్యాసం చేసి సుఖంగా హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోతాడు హాయిగా ఉంటాడు అని ఉంది కాబట్టి చచ్చిపోయి వాడికి సర్వకర్మ సన్యాసం అంటే నవద్వారే పురే దేహే సుఖం ఆస్థే సుఖంగా ఉంటున్నాడు అనే ఈ విశేషణము పోసగదు అవునా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు తద్దినాలు మానేయమని కాదు తగ్దినం పెట్టు గృహస్థ తద్ది పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ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 ఆ ఊరు యజమాని మా నాన్నగారు తద్దినం అయితే చెప్పాల్సిన కూచి నీకుందా లేదా అని అంటే నేను మర్చిపోయాను మాత్రమే ఎందుకు మర్చిపోయాను లాస్ట్ ఇయర్ తద్దినం పెట్టించేవా ఎందుకు మర్చిపోయావో చెప్పి అని చెప్పేసి దబాయించాడు సో అలాగా అలా ఉంటారు కొంతమంది సరే రేపు తద్దనం మీ నాన్నగారితో పురోహితులు వచ్చి చెప్పిపోతాడు చెప్పిపోతే సరైతే మరి అయితే పెందరాలే వచ్చాయి ఎన్నింటికి వస్తావు తొమ్మిదింటికి వస్తాను సార్ మరి అయితే అవి కూడా తెచ్చుకున్నావు ఇంక యజ్ఞోపేతం ఉండదు ఉండదు యజ్ఞోపేతం కూడా తెచ్చుకు తెచ్చుకొస్తాం సార్ ఆయన పొద్దున తొమ్మిది ఇంటికి వస్తాడు సార్ రేపు పొద్దున్న బ్రే ఇడ్లీలో అవి తినకండి అని సరే తిననులే ఈయన కాఫీ తాగేసి కూర్చుంటాడు ఇడ్లీ తినడు మామూలుగా ఆయన వస్తాడు ఆయన వచ్చి నూరు దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్లి స్నానం చేయండి సార్ కేశవాయ స్వాహ నారాయణేశ్వర స్నానం చేయిస్తాడు అపవిత్రిత్ర అనేదో రెండు శ్లోకాలు మంత్రాలు చెప్పి స్నానం చేసిన తర్వాత ఆయన్ని తడిపట్టు పెట్టి కూర్చోబెట్టి మొహాన్ని కొంచెం విభూతి పొలిమి ఈ యజ్ఞోపవేత ధారణ చేయిస్తాడు వాడి చేత అక్కడికి యజ్ఞోపవేతం వేసుకుని ఒక అగ్నిహోత్రాన్ని వేయించి దాంట్లో రెండు ఆహుతులు ఇప్పిస్తాడు ఇప్పించి ఈ లోపల తనతో పాటు ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు కూడా తెచ్చుకొస్తాడు ఇద్దరు బ్రాహ్మణులకి తగిన ముగ్గురు మంత్రం చెప్పేవాడు ఇద్దరు బ్రాహ్మణులు తర్వాత దానికి ఏమో దర్భలో వేరు సో వంట బ్రాహ్మణుడు ఉంటాడు వంట అది చేస్తాడు గాలిలో స్పెషల్ గా చేస్తారు అవేలా కుక్ ఎలాగూ ఉంటాడు గానీ సో అంతా అవుతుంది నువ్వులు ఇవన్నీ అన్నీ ఆయనే తెచ్చుకొస్తాడు పాపం ఈ ధన్యం ఉంటుంది కదా ఐదు మెళ్ళలో మధ్యలో వేసుకో ప్రాచీనాభీతి నివీతి ఉపవీతి అని మూడు ఉన్నాయి ఇలా కుడివైపు వేసుకుంటే ప్రాచీనాభీతి అలా తలకిందులుగా వేసుకుంటే మిరల్ ఇమేజ్ వేసుకుంటే అది నివీతి ఇలా మధ్యలో గొలుసులాగా వేసుకుంటే ఉపవీతి ఉపవీతి అంటే ఇదికేం తెలుసు ఆ అటు వేసుకోండి సార్ మధ్యలో వేసుకోండి సార్ కుడివైపు వేసుకోండి సార్ అని ఆయన చెప్తుంటే ఆయన ఇటు ధన్యం చెప్పుతూ ఆయనకు ఇద్దరు బ్రదర్స్ ఉంటే ఆ వేళ పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్ బస్సులో దిగుతారు ఇక వాళ్ళిద్దరూ కూడా తడిపట్లు కట్టుకుని స్నానాలు చేసి ఆయన వెనకాల ఆయన ధన్యం తిప్పిందల్లా వీళ్ళు తిప్పుతూ ఉంటారు ఇది పెద్ద కార్యక్రమం ఈ తదిినానికి సోదరులు సోదరి అప్పలు చెల్లెళ్ళు అక్కలు అందరూ వస్తారు బంధువులకే భోజనం పై వాళ్ళకే బెటర్ పై వాళ్ళకి అంతా వాళ్ళ ఇంట్లో గుడు గుడు గుర్త మొత్తానికి ఒక గారులతోటి పీడి వంటలతోటి అరిసెలతో ముప్పై మంది వాళ్ళరో వాళ్లే భోజనం చేస్తారు అప్పుడు కలుసుకుంటా అక్క నేను చూస్తే చాలా కాలం అయిందంటే నాన్న తద్దినానికి వస్తున్నాను అప్పుడు చూద్దానే ఫోన్లో చెప్తుంది అనమాట సో ఈ రకంగా వైదిక కర్మ కలిసి తద్దినంతో ఆరంభమై తద్దినంతో ముగుస్తుంది అంటే మళ్ళీ యజ్ఞోపేతం అక్కర్లేదు గాయత్రి అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు దయ్యం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మళ్ళీ తద్దినం నాడే గుర్తు ఈ రకంగా ఎంత కష్మలం చేయాలో అంత కష్మలం అయిపోయింది పరిస్థితి ఏం బాగోలేదు సో ది పాయింట్ ఈజ్ కర్మ కర్మా కాబట్టి చచ్చిపోయేవాడి కర్మ సన్యాసం అనే మాట తాగాదు ఈ చచ్చిపోవడం అనే మాట ఎందుకు వచ్చిందంటే జనులు పితృదేవతారాధకుల కింద మిగిలిపోయారంతే కేవలం పితృ పితృదేవతారాధన అన్నది ధర్మమయ జీవితంలో ఒక అంశం వన్ పార్ట్ సో మన ధర్మం కలిపి న్యూ ఇయర్ డే నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం నాన్న తర్జనం పెట్టడం అమ్మ తర్జనం పెట్టడం తో మూడు రోజులతో ధర్మం అంతా పూర్తయిపోయింది సంవత్సరంలో వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఆల్ సిల్లీ రాంగ్ వన్ హాస్ టు గ్రో స్లోలీ కనుక ఈ పితృదేవతారాధన బుద్ధి గలవాడు వాడికి సర్వకర్మాని మనసాని వాక్యాన్ని వాడికి అప్పచెప్పారు అనుకోండి వాడు ఏమంటాడంటే ఇది అప్పుడే చావబోయే వాడికి వర్తించే సూత్రం కానీ జీవించి ఉన్నవాడికి కాదు అని పూర్వపక్షం నేనేం చేస్తున్నానంటే ఆ పూర్వపక్షి యొక్క మనస్సులో ఏవి వారి సంస్కారం ఏమిటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను దట్ ఈజ్ వాట్ ఐయింగ్ అది నేనె నేను ఎందుకు చేయగలను అంటే నేను చూశాను కాబట్టి చేస్తున్నాను ఐ హీన్ ఆల్ ఆఫ్ ఇట్ నేను చూడని అంశం ఏం లేదు ఇవన్నీ నేను చూసేశాను చాలా లోతుగా పరిశీలించి వాటి అన్నిటికీ దండం పెట్టి స్లోగా సన్యాసం అంటే మరి అదే కదా సన్యాసం తీసుకోవడం ఉంటే సో ఐ నో దీస్ థింగ్స్ that way i can glean glean the spirit the mindset behind that statement anyway ala adi sari kadaya tappadi navadvare pure dehe sukham aste anundi ganaka sakka jeevinchu unnavaadini kartrutva bhoktrutva mulaka atitanga edagamani bodhisthunar kari kachipoyi vaadi mundu or ritual okati cheyamani kaadi gleen yokka tatparjyam adi kaadu taruvata nahi sarva karma sanyaseena మృత్య తద్దేహే ఆసనం సంభవతి అకూర్వత అకారయత ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా ఆయన చచ్చిపోయే ముందు ఆయన చేత సర్వకర్మ సన్యాసం అని చేయిస్తే అది తో అది తీరా చేసిన తర్వాత చచ్చిపోయాడు అనుకోండి సర్వకర్మ సన్యాసేన మృతస్య సర్వకర్మ సన్యాసం చేస్తూ చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి సర్వకర్మాని మనసా సన్యస్య తర్వాత ఏం చేయాలి ఆస్తే సుఖం ఉండాలి ఉండాలి చచ్చిపోయాక ఇంకా ఆసనం సంభవతి ఆ దేహంలో సుఖంగా ఉండడం మాటది ఏమి అసలు ఉండడమే ఆసనం ఉండడం ఉండడమే సంభవించదు పైగా ఎలా ఉండాలి నైవ కుర్వన్ ఏవి చేయకుండా ఉండాలి ఏమి చేయించకుండా ఉండాలి చచ్చిపోయినవాడు ఏమీ చేయకుండా ఉండడం ఏమిటి అకుర్వత ఉండడం గాని అకారయత ఉండడం గాని ఏమీ చేయకుండా ఉండడం ఏమీ చేయించకుండా ఉండడం అనేటువంటి వర్ణన చచ్చిపోయిన వాడికి అది వర్తించదు బతుకున్న వాడికి వర్తించే వర్ణన చూడండి శంకర భాష్యంలో మీరేమైనా కొన్ని భావజాలం పెట్టుకుని ఉంటే అవన్నీ కూడా దులిపి దులిపేస్తారు దానికి సిద్దపడితేనే మీరు ఈ క్లాస్ అటెండ్ చేయాల్సి ఉంది నేను ముందే మనం చేశాను ఈ సింథసిస్ లక్షణాలు ఇక్కడ కుదరవు అన్నింటినీ మనం సింథసైస్ చేస్తూ ఉందా అంటే కుదరదు ఇక్కడ పరస్పర విరుద్ధాంశాలన్నింటినీ రాజకీయ పక్షాలు అటునుంచి ఇటు నుంచి అలా కలుస్తూ విడిపోతూ ఉంటారు అలాగే అన్నింటినీ కట్టకట్టే కలగూరగంప చేసి మేమేదో ఒక సింథసిస్ చేస్తా ఉంటే కుదరదు నీకు ఆత్మ ఎందు ఉందా లేదా నువ్వు సెటిల్ చేసుకో ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదంటే ఇంకా అదే ఇట్ అప్లైస్ టు ఆల్ కర్మాస్ అంతే అంతేగాని మళ్ళీ సెలెక్టివ్గా కర్తృత్వం సెలెక్టివ్ గా కర్తృత్వం లేకపోవటం ఇదంతా వర్కౌట్ కాదు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఆత్మస్వరూపంలో కర్తృత్వము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత దేహే సన్యస్యా ఇది సంబంధ నా దేహే ఆస్తే క్ష అలా కాదు ఇప్పుడు ఆస్తే ఉంటున్నాడు దేహమునందు ఉంటున్నాడు అని కదా అంటే అంటే చచ్చిపోవటం అలా అలా చెప్పద్దు సర్వకర్మాని మనసన్యస్య ఆస్థే సుఖం వశి నవద్వారురే దేహే దేహే ఆస్తే దేహమునందు ఉంటున్నాడు అని అర్థం చెప్పి కాబట్టి చచ్చిపోయేవాడికి సన్యాసం కాదు అని నువ్వు అంటున్నావు నేను ఈ ఆస్తే అనే పదాన్ని దేహేకి పెట్టను దేహే సన్యస్య అని అంటే ఆస్తే కాదు దేహంలో ఉంటున్నాడు అంటే చచ్చిపోయేవాడికి వర్తించదు అది కాబట్టి అలా చెప్పం దేహే సన్యస్య అంట దేహమునందు సన్యాసం చేసేసి అంటే ఇప్పుడు చచ్చిపోయేవాడికి వర్తిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే చచ్చిపోయే ముందు కర్మలన్నింటినీ సన్యాసం చేయాలి కదా ఎక్కడో అక్కడ సన్యాసం చేయాలి కదా ఎక్కడ సన్యాసం చేస్తాడు ఇదిగో ఈ దేహంలో సన్యాసం చేసేసి ఎగిరలేకపోతాడు దేహంలో సన్యాసం చేయడం అంటే ఈ కర్మలన్నింటినీ దేహంలో వదిలిపెట్టేస్తున్నాను నేను అని ఎగిరిపోతాడు అలాగే చెప్దాం అలా చెప్పినట్లయితే సన్యాసం చేసిన వెంటనే చచ్చిపోవడం అనేది కుదరదు అనుకున్నవే ఆ సమస్య పరిష్కారం అర్థమైందండి పరపక్షం ఇది చే నా అది కూడా సరికాదు కాబట్టి దేహే సన్యాసం కాదు దేహే ఆస్తేనే అది కూడా సరికాదు ఎందువల్ల సర్వత్ర ఆత్మన అది అవిక్రియత్వాధారణాత్ చూడండి ఆత్మ అవిక్రీయము ఆత్మ ఏ కర్మలను చేసేది కాదు చేయించేది కాదు చేయబడేది కాదు అంటే కర్తృత్వం ఉండదు కర్మత్వం ఉండదు హేతు కర్తృత్వం ఉండదు అనే అంశాన్ని ఇక్కడ ఒక్కచోట ఈ నవద్వార పురే అనే శ్లోకంలో మాత్రమే కాదు ప్రతి చోట బల్లబుద్ధి చెప్పినారు అవధారణం అంటే అది గట్టిగా చెప్పడం అవధారణ ఏవా ఏవా అని వస్తుంది సో నవద్వారే పురేదేహే నైవ కున్న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 దేహమునందు సన్యసించి అని చెప్తే అది చచ్చిపోయి వాడికి వర్తిస్తుంది అది వాడి పరోపక్షం దాని మీద చూడు ఇక్కడ రెండు ఉన్నాయి ఆస్తే సన్యస్య ఉండుట సన్యసించుట ఈ రెండింటిలో అధికరణము యొక్క అపేక్ష దేనికి ఉంది అధికరణము లోకస్ లోకస్ యొక్క అపేక్ష దేనికి ఉంది ఉంగుటకి ఉందా సన్యసించుటకు ఉందా మీరు గమనించండి ఉండాలంటే ఇల్లు కావాలి ఉండాలి అంటే ఒక గృహం కావాలి పారేయడానికి ఇల్లు అక్కర్లేదు పారేయడానికి ఎక్కడ పారేయాలంటే ఎక్కడో పారేస్తారు దానికి అధికారణాన్ని నిర్ణయించిన వేస్ట్ పారేయాలండి ఎక్కడ పారేయాలంటే ఎక్కడో పారేస్తారు రోడ్డు మీద తీసుకెళ్ళి పారేస్తారు వస్తారు రోడ్డు మీద పారేయడం అంటే రోడ్డుని అధికరణంగా ఫిక్స్ చేసి పారేసారని కాదు పారేసేపుడు ఎక్కడ పారేసినా దానికి ఇంకా అర్థం లేదు దానికి ఒక విచారం లేదంటే భద్రం చేయాలంటే మటుకు మీకు అధికరణము అధికరణం అంటే లోకస్ దాని అపేక్ష ఉంటుంది కాబట్టి సన్యస్యాకి అపేక్ష లేదు ఆస్తికి అపేక్ష ఉంది అధికరణం యొక్క అపేక్ష దేహే సప్తమే ఏకవచనం అధికరణాన్ని బోధిస్తుంది లోకస్ అని బోధిస్తుంది కాబట్టి దేహే ఆస్తి అని చెప్పాలి దే సన్యాస అని కాని చెప్పడం అది అర్థమైందండి కాబట్టి ఆసన క్రియా అధికరణ అపేక్ష ఉండుతా అనే అధికరణం కావాలి కానీ సన్యాసస్య తదు అనపేక్షత్వా సన్యాసానికి కర్తృత్వాన్ని విడిచిపెట్టాలండి కర్తృత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎక్కడ విడిచిపెట్ట ఎక్కడ విడిచిపెట్టడం ఏమిటో బాబు విడిచిపెట్టే ఎక్కడ విడిచిపెట్టడం ఉండదు ఏమండి ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి అనే మాట ఉండు ఎక్కడో ఎక్కడ ఉండాలని అడగద్దు ఉండటంటే అది ఏమైనా అర్థం ఉందా ఉండడానికి అధికరణం కావాలి సన్యాసానికి కర్తృత్వ భావనని త్యజించడానికి అధికరణం ఎందుకు నా ఎందుకు కర్తృత్వం లేదు ఈ క ఈ క్రియను చేసిన వాడను నేను ఎరగను మహాభారతం ఎవడు రాశాడని అడిగారు నేను రాయలేదు మహానుభావాన్ని చెప్పికంగా ఈ కర్త సాయన లేదు నేను కాదు కర్తని మరి ఎవరు ఏమో ఎవరో ఈశ్వరుడు కర్త నువ్వు ఏదో ఒకటి అనాలి కాబట్టి ఈశ్వరుడు వచ్చి ఆ కర్మం చేస్తుంటే చూసి చెప్పిన మాట కాదు ఈశ్వరుడు కర్త అంటే ఈశ్వరుడు చేస్తుంటే వీడు తెల్లవారో వచ్చి ఈశ్వరుడు చేస్తుంటే చూసేటది కాదు ఈశ్వరుడు కర్తని అంటారు అలాగ ఒక ఎక్స్ప్రెషన్ అది నేను కర్తని కాను అని అభిప్రాయం సన్యాసానికి అధికరణం ఒక్కర్లేదు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 త్యాగం ఉంటే ఎక్కడ త్యాగం అనే మాట ఉండదు ఏమిటి త్యాగం అనే మాట ఉంటుందే గాని ఎక్కడ త్యాగం అనే మాట ఉండదు కాశీ వెళ్లి కాకరకాయ విడిచిపెట్టి వచ్చారు అంటే ఎక్కడ విడిచిపెట్టారు కాశీలో ఏ పేటలో విడిచిపెట్టారు అలా ఏ అధికారంలో ఉండదు కాబట్టి ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం త్యాగంయా బాబు నిక్షేపం కాదు నిక్షేపం అంటే భద్రం చేయటం ఈ కర్మల కర్తృత్వాన్ని భద్రం చేయడం అంటే ఏదో చోటు చూపించినట్టుగా అలాగేం కాదు ఇది త్యాగం అంటే ఎందు కర్తృత్వం లేదు భగవంతుడికి తెలియాలి నేను కర్తను కాను మరి నువ్వేం చేస్తావా నేను ఆత్మస్వరూపుడను చిద్రూపుడను శత్రూపుడను అంతే కర్తను కాను మరి క్రియలు అన్నీ ఎందుకు అవుతున్నాయో ప్రకృతిలో నడుస్తున్నాయంతే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు చిన్న ఆహారం పచనమవుతోంది గుండెకాయ కొట్టుకుంటోంది రక్తం ప్రసరిస్తుంది ఇవన్నీ నేను చేస్తున్నానా ఏమి ఏజింగ్ ఆఫ్ సెల్స్ దేహం పెద్ద వయసు చూస్తుంది ఇది కూడా నేనే చూస్తున్నానా ఏమి రోజు నడుస్తుంది ఈ రోజు నుంచి మొన్నడు వచ్చింది ఆ మొన్న నుంచి ఇంకో రోజు వచ్చింది ఆ రోజులన్నింటినీ మనం తోసుకొస్తున్నామా రోడ్డు రోలర్ని తోసినట్టుగా తోస్తున్నావా ఏమి కాబట్టి ఏవో కొన్ని కర్మల ఎడల అభిమానపూర్వకంగా నేను కర్తని అనే భావన వచ్చి అజ్ఞానం చేత వచ్చింది అలవాటు చేత వచ్చింది అటువంటి భావన తప్పు నేను కర్తను కాదు అని కర్తృత్వాన్ని త్యాగం చేయాలి కర్మని త్యాగం చేయడం కాదు కర్తృత్వాన్ని త్యాగం చేసేయాలి ఎక్కడ త్యాగం చేయాలనే మాట ఉండదు ఎక్కడ ఉండాలనే మాట ఉంటుంది కాబట్టి ఇక్కడ సన్యాసానికి నిక్షేపం చేయటం అని అర్థం చెప్పద్దు నిక్షేపం అంటే దేహే నిక్షేప్యా అని అర్థం వస్తుంది అది కాదు ఇక్కడ త్యాగము తస్మాత్ గీతాశాస్త్రే ఆత్మజ్ఞానవత సన్యాసే ఏవా ఇతి అధికార కర్మీ ఇది త్రతరిష్టాత్ ఆత్మజ్ఞానప్రకరణే దర్శయ్యా తస్మాత్ అందువలన గీతా గీతాస్త్రంలో ఆత్మజ్ఞానముగలవానికి సర్వకర్మ సన్యాసమునందు యోగ్యత ఉన్నదియే గాని అధికారమంటే యోగ్యత సో ఆత్మ ఆత్మస్వరూపము నిష్టగలవానికి సర్వకర్మలకి సంబంధించిన కర్తృత్వాన్ని విడిచిపెట్టేయట ముందే వాడికి యోగ్యత ఉన్నది కానీ నా కర్మని ఈ కోరిక ఉంది ఈ కోరికను తీర్చుకోవడానికి నేను ఈ కర్మను చేస్తాను అంటూ మొదలు పెట్టడానికి త కానీ సందర్భం కానీ లేదు ఇది సంగతి ఈ విషయాన్ని ముందు ముందు ఉపరిష్టాద్ అంటే ముందు ముందు పై పైన అంటే రాబోయే శ్లోకాల్లో అక్కడక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రకరణం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రదర్శిష్యా మేము వివరంగా చెప్తాము ఇంకా ఇది విషయాన్ని బోధిస్తాము అని అంటూ మధు పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే